అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయ్యను అన్ని కాలం గులలు విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను శాశ్వతమైన ప్రేమూపి నన్ను కాపాడుచుండిను అన్ని కాలంబూలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబూలలు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 దరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబులలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా దర చేతివి అన్యులమైన మమ్ములను ధన్యులుగా దరజేచితివి పాపము శాపపునరకపు వేదన మా నుండి తొలగించితివి పాపపు శాపపునరకపు వేదన మా నుండి తొలగించితివి అన్ని కాలం బులలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే గండయును నా కోటయు అన్ని కాలంబులలు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 దరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబూలలో అలే ట్యాంక్ యూ ప్రేద అలే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ నేను ఒక పాట పాడతా ప్రియా ఈశు రాజును నే మహిమాలో నే నాయనతో నుంటే చాలు ప్రియాసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహమున్నందు చేరి భక్తుల గుంపుల్లో చాలు నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపుల్లో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఏసు నీ వాక్యం చే నిత్యం భద్రా పరచబడిసు రక్త మందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో ముప్పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో ముప్పేద బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలో నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు దూతాలు వినాలను మీటూనపుడు గంభీరాజయ్య ధ్వనులు మృగునపుడు దూతాలు వినాలను మీటూనపుడు గంభీరాజయ్య ధ్వనులు Hallelujah, you are the one who is born. Hallelujah, you are the one who is born. I am the one who is born. ప్రియాయేసు నీతో నేను ఉల్లాసింతున్ ప్రియాసు రాజును నేను చూచిన చాలు మహిమలో నే నాయనతో నుంటే చాలు ముండ్ల మంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ముల ముకుటంబైన తలను చూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందించరడాతో కొట్టబడిన విపుంజుచీ కురడాతో కొట్టబడిన విపుంజుచీ ప్రతి ఒక్క గాయమును ముద్దడేదన్ ప్రతి ఒక్క గాయమును ముందాడేదన్ ప్రియా యశు రాజును నే చూచి చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు హృదయముస్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుంటే ఉదయం స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుంటే అల్లేలుయామె అల్లేలుయామె అల్లేలుయా వర్ణింప నా నాలుకా చాలా దయ్యా వర్ణింప నాలుగా చాలా దయ్యా ప్రియా యేసు చూచిన చాలు మహిమలో నే నాయనతో నుండి చాలు ఆహా ఆ బూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నాషా ఎప్పుడు తీరుతుందో ఆహా ఆ బూరా ఎప్పుడు ఆహా నా ఆశ ఎప్పుడూ తీరుతుండో తండ్రి నా కన్నీటినీ తుడుచునిప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశాతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపుల్లో హర్షించిన చాలు ప్రియా యేసు రాజు చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు అలా ఎవరైనా ఇంకా పాట పాడతారా ఆరాధి దేవాని dinamillane kintun ki aradin kun devane dinamillane kintun aradana aradana aradana a ధనాకే ఆరాధనా నీకే నీకే స్థుతి ఆరాధనా ఆరాధిస్తుంది దేవాని వినమల్లనేకీర్ ఆరాధితున్నే दे न मन लने के गुन गुन वेकु बने मैं पाडतु स्तुति गा नमो जे से दनु वेकु बने मैं पाडतु स्तुति गा नमो जे से दनु सेवि मंडल सीता रदो నిన్ను గన పరచీ కొలియాడదను తిమండలస్థే తారో నిన్ను గన పరచీ కొలియాడదను మీకే నీకే ఆరాధనా మీకే కెస్తుతి ఆరాధనా ఆరాధితు దేవాల్ దినల్లనే కే ఆరాధిన్ దేవే దినమల్లనే కేతులే కయూషపు నా ప్రాణము ఏలుళే కయంద వలని నా ప్రాణము నీ కొరకై తృష్ణం ఉన్నది దేవాని చూడాలని నీ కొరకై తృష్ణం ఉన్నది దేవాణిన్నే చూడాలని నీకే నీకే ఆరాధన నీకే నీకేస్తుతి ఆరాధనా ఆరాధి దేవా నిన్నే దినమల్లనేకేతు ఆరాధి దేవానిల్లనేకేతు ఆరాధ ARADANA ARADANA ARADANA NEEKE NEEKE SPI ARADANA NEEKE NEEKE ARADANA ARADIN TO DEVAANILLAY ఇంటిలో అభిషేకం చేసిందితో ఏను ఆ భోజన పంక్తిలో శ్రీమాను ఇంటిలో అభిషేకం చేసింది అతడితో ఇబ్బయ్యను కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధనా ఆరాధన ఆత్మీయారాధనా సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన ఆరాధన ఆత్మీయారాధనా ఆ భోజన పంక్తిలో సీమోను అభిషేకం చేసింది అత్తరుతో ఎస్సయ్యను ఆ పంక్తిలో సిమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఎస్సయ్యను సింహాలనూలను మోసింది నీ వాక్యం దాని ఏళ్ళు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం సింహాలనూలను మోసింది నీ వాక్యం దాని ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం అల్లేలుయా Hallelujah aa haallelujah aradhana aradhana aatmiya aradhana hallelujah hallelujah aa haallelujah aradhana aradhana aatmiya aradhana a bhojana panthilo simo no intilo అభిషేకం చేసింది అత్తరతో ఏ సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది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 hallelujah ha ha hallelujah aradhana aradhana agni aradhana hallelujah hallelujah ha ha hallelujah aradhana aradhana ఆత్మీయ ఆరాధనా ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో తన కురులతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో ఏ సైకను కుతూహల ఆర్బాటమే సన్నిధిలో కుతూహల ఆర్బాటమే సన్నిధిలో ఆనందమానందే నైసుని సన్నిధిలో ఆనందమానందే నై సుని సన్నిధిలో కుతూహలా బాట మే నీ సుని సన్నిధిలో పాపమంత పోయను రోగమంత తొలియను ఏని లో విసునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మాలో పాపమంత పోయను రోగమంత తొలిగను యేసుని రక్తములో విసునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మాతో కుతూహలార్బాటే నా యేసుని సన్నిధిలో కుతూహలార్బాటే ఇసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయమునే ఆత్మలో దేవుడు గుర్తించు నన్ను అద్భుతం అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయమునే ఆత్మలో దేవుడు గుర్తించినన్ను అద్భుతం అద్భుతమే కుతూహలార్బటమే మి నైని సన్మిద శక్తి నిచ్చే నే జయముచ్చే నేషు జయము జయము నిచ్చాకుడి ఓ సన్నా పాడి రంతా చాటము శక్తి నిచ్చనేసు జయము నిచ్చనేసు దేముపై జయము నిచ్చను ఏకముగా ముగా కూడి ఓసన్నా పాడి ఊరంతా చాటము కుతూహల ఆర్బాట మేసుని సన్నిధిలో కుతూహల ఆర్బాట మే సుని సన్నిధిలో భూరాధ్వనితోనూ పరిశుద్ధులతోను ఏ సూరా నయ్యుండే ఒక్క క్షణంలో నేరు పంతం పొంది మహిమలో ప్రవేశిద్దా భూరాధ్వనితోనూ పరిశుద్ధులతోనూ ఏ సూరా ఒక్క క్షణంలో నేరు పొంది మహిమలో ప్రవేశిందా ఋతూహలా బటమే నైసుని సన్నిధిలో కుతూహల అర్బాట మే సుని సన్నిధిలో ఆనందమానందే నైని సన్నిధిలో ఆనందమానందే నైసు సన్నిధిలో కుతూహల అర్బాట మే సుని సన్నిధిలోభాసు వాక్యం మీరు వాగ్దాం చేసిన పరిశుద్ధాత్మ మీద వచ్చినకు సరస్వత్వంలో మీరు పోతాను వాగ్దానం చేస్తున్న నేషప్రభా నాదివాణి ఈ వాక్యమైన సత్యంలో గ్రహించే జ్ఞానం తెచ్చని మనసు దని పరిశుద్ధాత్మ నడుపు దని మా ఆత్మలో తెలివండి మా చోవు స్వస్థపరిచని ఈ వాక్యమే ప్రభా మన తని మన గుడని రాస సత్యం తెలియవేసే మనీష్ణ స్వామి అమ్మినోహాన్ వార్త ండకు వెళ్ళాను మరలా ఏసు నేను లోకంలోకి వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవ జీవోపు వెళ్ళకలిగిండు నన్ను వారితో చెప్పాను నేను ఇక్కడ జీసీ ఇక్కడ జీవితంలో ఉన్నారు పరిచయం ఉన్నారు ఏ ప్రభుత్వ సేవలో చెప్తున్నాను ఆయన సేవ చేస్తున్నప్పుడు చెప్తున్నాను అందరికీ నేను లోకంకు వెలుగును నన్ను ఎమ్ముడు వచ్చి వాడు ఎంత మాత్రం చీకర్ అన్నారు ఒక జీవం వెలుగు ఉన్నారు అని వారితో చెప్పాను అంతేనా బ్రా అంతేనా అంతే ఇంకేమన్నా ఈ పరిస్థితి చీకటి సంబంధులు చీకటి సంబంధ చీకటికు మన వెలుగు ఎంపొత్త అంటారు మన కొర తీరాని ప్రశ్న చీకటికు వెలుగు ఎంపొతు అంటే ఈ చీకటి సంబంధి ఏమంటారు పరిచయం లేదు ఏమంటారు ఇక్కడ గురించి నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొని చిన్నావు గురించి నువ్వే సాక్ష్యం చెప్పుతున్నావు చెప్పుకొని నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా ఏసు నేను ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి వెళ్తునో నేను ఎరుగుతును కనుక నన్ను గుర్చి నేను సాక్ష్యం చెప్పుకుని నను నా సాక్ష్యం సత్యమే అలా ఏమంటు నువ్వు వెలుగు చూస్తే ఇప్పుడు చూస్తే నీ సాక్ష్యం సత్యం లేదంటే ఏస్తున్నాం నేను ఎక్కడి నుంచి చూస్తున్నాను నేను ఎరుగుతున్నాను అలా లియ ఏమంటున్నాను ఇంకా చదువు నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాను మీరు ఎరగదు మీరు తీర్పు తీర్చిస్తున్నారు మీరు శరణ్ బట్టి ఏం చేస్తారా తీర్పు తీస్తాను ఇంకేమంటాడు నేను ఎవరికి తీర్పు తీర్చాను ఎవ్వరికి ఇప్పుడు తీర్పు తీర్చాను అలా ఎందుకంటే చేస్తు ప్రభు చెప్తే మాట హలో చెప్పండి చెప్పండి నేను ఒకటి మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీర్చున్నారు నేను ఎవరికి తీర్పు తీర్చాను ఎవరి నేను తీర్పు తీర్చను నేను ఒకటినై ఉండక్క నేను నన్ను పంపిన తండ్రి కూడా నిన్నును రెండా కనుక నేను తీర్పు తీర్చినాను నా తీర్పు సత్యమే అలా ఆయన తీర్పు తీసినాను సత్యమే అంటే ఒక ఆయన ఉన్నాడు మేము ఇంత తీర్పు తీసినా నా సత్యమే తీర్పు ఉంటుందని చెప్తున్నాడు మీ చెబట్టి తీర్పు తీస్తాను కనుక ఇక్కడ పరిశీలిస్తారు అక్కడ వాళ్ళకి చెప్తున్నాను ఎంత మాత్రం వెలుగుకు ఒప్పుంటే ఇక్కడ ట్వంటీ త్రీ నా జడ అప్పుడు ఆయన మీరు కింది వారు నేను పై వాడనున్న వాడను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సముద్రం కాను కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయన మీరు విశ్వసించిన ఈడలా మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను చెప్తున్నాడు ఏమంటున్నాను పైన కింది వారు నేను చెప్పినా మీ నమ్మలేదు కనుక అక్కడ నేను ఆయన లేకుంటే మీ పాపంలో మీరు స్వచ్ఛిపోతులని మీతో నిత్యంగా చెప్తున్నానని ఇక్కడ ఏసు ప్రభు చెప్తున్న ఎంత మాత్రం వాళ్ళు ఒప్పుకుంటారంట ఇక్కడ ఇంకా ఏమంటారు కాబట్టి వారిని వివరమని ఆయన అడగగా ఏసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడైనా చెప్పు వాడనే అలాగే ఎవరంటే మొదటి నుంచి నేను ఎవరాలంటే ఎవరాలంటే మొదటి నుంచి చెప్పిన వారనే చెప్పారు ఇక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ చూపురా అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైన థర్టీ వన్ అన్నా థర్టీ వన్ కనిపిస్తుంది థర్టీ వన్ థర్టీ జీజస్ థర్టీ వన్ తన నమ్మిన యూధులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యం గ్రహించేదారు అప్పుడు సత్యం ఏనని చెప్పగా అలా ఏమంటుంది నా వాక్యంలో ఇంకెమర్ చేతున్నాను కాబట్టి ఏసు తన నమ్మిన యూధులతో మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నా నమ్మిన యులో చెప్తున్నాడు నా వాక్యంలో నిలిచిన వారు ఉంటే ఇంకేమంటారు నాకు శిష్యులయ్యండి సత్యంలో గ్రహించే సత్యంలో గ్రహించేందు సత్యం చూసి మీకు స్వతంత్ర జయను అలా ఇక్కడ చెప్తుండే ఎంత మాత్రం వాళ్ళు ఒక్కులే అంట అయితే ఇక ట్వంటీ ఫోర్ లో చెప్తురం కాగా మీ పాపంలోనే మీరు చనిపోతున్నారు మీతో చెప్పి తిని పాపంలో చచ్చిపోతున్నా చెప్పి నేను ఆయనను మీరు విశ్వసించినలా మీరు నేను ఆయనను మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతురని వాడితో చెప్పాను అనలియా ఇక్కడ ఏమంటాడు అలలియా పాపం నుంచి నేను మంచి కుమార్ విడుదలస్తానికి వచ్చి అనలియా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ మా ఇక్కడ ఏమంటాడు ఇక్కడ అందుకు ఏసు పాపం చే ప్రతి వాడినో పాపం నాకు దాచురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అలాదిగా పాపం చేయడు పాపం కొద్దిగా దాసు అని చెప్తున్నాడు అని నిత్యంగా మీతో చెప్తున్నాను అని ఇంకేమంటాడు అక్కడ దాసుడు ఎల్లప్పుడో ఇంటిలో నివాసం చేయడు దాసు ఎప్పుడో నేను నీ ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను అలాది కుమారుడు ఏసు ప్రభు ఏమంటే నివాసం చేయను ఇంకేమంటాడు కట్టుడన్నా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన డెలా మీకు స్వతంత్ర చేసిన మీరు నిజంగా స్వతంత్రమైందరు వాళ్ళ ఏమంటు నిజంగా స్వతంత్రమైదును సత్యాన్ని గ్రహిస్తానని చెప్పు అంటే పాపంలో బానిస్క ఉన్నాడు వాళ్ళు ఇంకెందుకు పాపంలో బానిస్క మనిషికి వాళ్ళు ఎందుకు వచ్చినాడు అలా ప్రజలకు పాపం నుంచి విడిపిస్తాను ఆయన వచ్చిన కానీ ఎంత మాత్రం వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇంకా ఫార్టీ త్రీ ఓకే అన్నా మీరు నా మాట గ్రామకున్నారు ఎలాగ ఉన్న మాట గ్రహించుకున్నా బోధ విన నేరకుంటుట వలనే కదా అలా ఎలా మాట విన్నా బోధ నిరే కదా మీరు మీ తండ్రి యాగ అపాధి సంబంధులు మీ ఒక తండ్రి ఎవర తండ్రి దురాశ నెరవేర్చున్నారు మీ తండ్రి ఉపాధి దురాశ నెరవేర్చుతున్నారు ఇంకేమంటాడు ఆది నుండి వాడు నరహంత కూడా అయ్యి సత్యమంత నిలిసిన వాడు వాళ్ళని ఆది నుండి ఏం చూస్తూ నిరంతరే ఉన్నారు దొంగ దంచాల్సిన వచ్చింది కదా దొంగ చేస్తూ దొరిపించుకొని చూస్తూ వాళ్ళ ఆది నుంచి వాడు నిరంతరం దగ్గరగా అలానే దానికి మీరు దాస్తున్నాడని ఇక్కడ యేసుప్రభు చెప్పుకున్నాడు ఇంకేమంటాడు ఇటు వాణి సత్యమే లేదు వాణి ఎందు సత్యమే లేదు ఇంకేమంటాడు వాడు అబద్ధ పాడినప్పుడు తన స్వభావం అనుసరించితే మాట్లాడినాడు వాళ్ళు మా అబద్ధం మాట్లాడితే వాళ్ళ స్వభావం అని అని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు వాడు అబద్ధికుడు అని అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అవధికుడు తండ్రి అని తండ్రి ఉన్న జనకుడు ఏమి ఉన్నాడు వాళ్ళకున్న అవద్ధికుడు ఆ తండ్రి ఏమన్నా చెప్తున్నాడు చెబుతున్నాను కనుక నేను సత్యమే చెప్తున్నాను నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను పాపములు ఎవరో తాపించదు నేను సత్యం చెప్పు చిన్నాడులా మీరు ఎందుకు నన్ను నమ్మారు నేను ఇప్పుడు సత్యం చూడడం ఎందుకు నమ్ముతలేరంటే వాళ్ళేమిటి వాళ్ళ ఎవరున్నారు అపాధికి దాస్తులున్నారు ఎంత మాతకు వాళ్ళు సత్యం నమ్ముతలేరంట ఎందుమంటే చీకరి చమ్మదు ఏసుకు నేను విలోకంగా వెలుగు నన్ను ఎండిచ్చారు ఎంత మాత జీవం వెలుగున్నాడు అంటే జీవం అంటే ఆయన వెలుగుగా నేను ఎవ్వరానికి ఎండిస్తాడు ఏసు ప్రభు పోలిగా ఉంటారని ఇక్కడ వాక్యం చదిస్తే వాళ్ళకు ఏమైందంట వాళ్ళకు ఒక ఏమైంది ఈర్షా వచ్చేసినట్ట వాళ్ళకు దేవుని సంబంధమైన వాడు దేవుడి వినను దేవుని సంబంధం దేవుని మాట వినను ఇంకేమంటాడు మీరు దేవుని సంబంధాలు కార మీరు వినరని చెప్పాను చెప్పాను అసలు ఇక్కడ చూస్తే ఇప్పుడు బియ్యము అందరు పాపం అనే బానిస్తా ఉన్నారు అసలు ఆ సిల్వర్ లో ఎందుకు వచ్చింది ఎంత అసలు ఆ బా పాపం ఉన్న బానిసలు విడుదల వచ్చింది అసలు రోమాడు ఫ్రెండ్ రోమా ఎయిట్ లా నైన్ ఇక్కడ చూసాం ఎయిట్ లా నైన్ చూసాం ఎయిట్ లా నైన్టీన్ రోమా ఎయిట్ దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది రోమ చర్చకు చెప్తున్నాడు అక్కడ రోమ సంఘం చెప్తున్నాడు ఏమంటుంది అక్కడ జరుగుతున్నారు దేవుని కుమార్ల ప్రత్య ప్రత్యక్షత కొరకు ఆశతో తేరి చూచు కనిపెట్టిన్నది ఆశతో కనిపెట్టుకు ఇంకా దేవుని బిడ్డలు చూస్తే దేవుని బిడ్డలు ఇంకేంటి చెప్తాడు చూసాం ఇక్కడ వీరే అనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ స్వాతంత్రం పొందుదును నిరీక్షణ గలదై స్వేచ్ఛక కాక దానిని లోపరిచిన వారిని మూలంగా విడదపరచబడను ఏలే అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి ఏముని పిల్లలు మైమకాల సృష్టి మళ్ళా మెల్లగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి సృష్టి లోము నుండి దాస్ ఇంకా దేవుని పిల్లలు పొందబో మైమగల స్వాతంత్రం పొందుతున్నా దేవుని పిల్లలు మరిమగల స్వాసం పొందగలగా నిరీక్షణ గలద నిరీక్షణ కలగదు అంటే హోప్ అని ఓపికతోని నిరీక్షణ కలిగి చూస్తున్నట ప్రత్యక్షమవుతారు దేవుని కుమారు అంటే చూస్తే అంటే దేవుని బిడ్డ ఇంకా ఏం చేసి ఆ బానిస్ గా వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా కాక దానిని లోపరచు అని తెచ్చు కాక దాన్ని లోపరిచిన వాడి మూలంగా వ్యర్థపరచబడను వ్యర్థంగా వేడపరచను ఇంకేమంటాడు పాలు భక్తులు దృష్టి యావత్తు ఇది ఇది వరకు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా మూలుగు ప్రసన్న వేద పడుచున్నదని ఎరుగుదము అసలు ప్రసన వేదన వేదన అంటే దీనికి శ్రమలకు సాధన ప్రసన వేదన అంటే ఆ శ్రమాలకు సాధన ఇంకా వేదన పడుతున్న ఇంకా ఏం తీసుొస్తుంది ఏసు ప్రభు ఎందుకు స్వసంత్రం చేస్తానికి వచ్చిండు కనుక తన రత్నం ధర రక్షణ ధర ఇంకా వేదన పడుతుందంటే ఇంకా దానికి దాసుగా ఉన్నది అలా ఇక్కడంటే ఇక్కడ పౌలు భక్తులకు చెప్తున్న రోమాధ్యాయకు ఇప్పుడు ఏం చూస్తే అందరు ఆ సైతానికి ఏమున్నారు దాసుగా ఉన్నారు సైతానికి ఏమున్నారు దాసుగా ఉన్నారు మనం ఏం చేయాలా వాళ్ళకు ఆ దేవుని వాక్యం చెప్పి వాళ్ళకు ఏం చేయాలా మనం గడిపియాలా మనం పౌరులు ఇక్కడ చెప్తున్నాం ఇంకేమంటున్నారు ఇక్కడ చదువు ఇంకా అంతేకాదు ఆత్మ యొక్క ప్రదఫలం అంతేకాదు మన ప్రజలము పొందిన మనము కూడా దత్తపుత్ర పుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్ట చూ మనలో మనము మూలుగుచున్నాము అలాగే మన దేహముకు విమోచనకు మన మనము మూలుగుతున్నాము ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడి మనం రక్షింపబడి ఇట్లా నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షతో పని ఉండదు అలా నిరీక్ష కనబడినప్పుడు నిరీక్షతో పని ఉండదు ఏసు ప్రభు కనబడప్పుడు మనకు మళ్ళా నిరీక్ష కనబడ ఉండదు అని చెప్పారు పావులు భక్తుడు ఇక్కడ ఇంకా మనం చూసుచున్న దాని కొరకు ఎవరు చూచి కను దానికి నిరీక్షించను మనము చూడదాని కొరకు నిరీక్షణ ఏడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు వాళ్ళు ఎప్పుడైతే బలి కూడా మనం చూస్తున్నాం ఓపికతో మనం కనిపెడుతున్నాము ఆత్మయు మన బలహీనత చూచి ఆత్మను మన బలంతో చూసి సహాయం చేస్తున్నా ఆత్మ ఏలయానగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు కానీ ఏదైనా మనం విత్త ప్రార్థించడం ఏముంది కానీ ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు అలు తన ఆత్మ విజ్ఞానం మూలతో మన ఆత్మ దేవుని ఆత్మ ఏం చేస్తున్న మూలుగతో ఏంటో విజ్ఞానం ప్రార్థిస్తుంది అలా అలుయ్య చూస్తే ఈ శాస్త్ర ప్రస్తుంతవరకు వాళ్ళు మార మన ధర్మశాస్త్రం చెప్తున్నారు వాళ్ళు ధర్మశాస్త్రం ఏంది ఆజ్ఞ నరంతకు చేనే ఉంది అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కనుక సైతంలో ఉన్నారు కనుక ఎంత మాత్రకు వాళ్ళు లేసిన ప్రవేశ వాళ్ళు ఒప్పుకుంటే రేరు రెండు గొప్పలు ఎంత విన్నారు పరిచయం సద్య ఇంతవరకు ఉండరు ఉంది మనకి ఎంత గొప్ప జనం కోసమే ఉంది మన ఆ గొప్ప గ్రం సంచాల మనం విజ్ఞాన ప్రార్థన చేయాల అలాదిగా ఎందుకంటే పల్లొక రాజ్యం బలవంత పట్టబడింది అది యువ నుంచి చెప్తున్నప్పుడు ఆ బలవంత చేతి అంటే దాని నుంచి ఆ బానిస నుంచి మన ఇచ్చిలో మనకి విడిపించే బాధ మనకు ఉంది మనకు భారం ఉంది కనుక మన ఆశి మన కన్నుని ప్రార్థిస్తూ వాళ్ళు విడిపించాల వాళ్ళు ఇంకా బానిస్తూ ఉన్నాడు అలా ఏసు ప్రభులో స్వతంత్రం ఉంది కనుక ఏసు ప్రభులో సమస్తం జీవం ఉంది కనుక ఆ ఏసు క్రీస్తు చెప్పి ప్రజలకు ఏం చేయాలా ఆ స్త్రీల దగ్గర నడిపించి మనం సాయం చేయాలని దేవుడు చిన్న వాక్యం తీసి అమ్మ మన ప్రేరంశాలు తెలుసు సిస్టర్ మన ప్రేర అంశాలు వచ్చేసి మనకు భిక్షపతి గురించి శివరామకృష్ణ గురించి సురేష్ బ్రదర్ గురించి మనోజ్ అన్న సిస్టర్ కావ్య గురించి వెన్నీ బ్రదర్ గురించి రామచందర్ బ్రదర్ గురించి మన మధ్యలో ఉన్న రూపస్ బ్రదర్ ఉన్నారానా రూపసన్నా ఉన్నారా ప్రైజ్ లాడానా ఉన్నాడా అన్నాడన్నా చెప్పండి బిక్షపతి బ్రదర్కి తాగుడు మానేయాలి వాళ్ళ కుటుంబం చూసుకోవాలి బిక్షపతి బ్రదర్ ఓకే బ్రదర్ శివరామ కృష్ణ ఉన్నాడు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 తి బ్రదర్ సురేష్ పరిశుధుడా ప్రేమ తండ్రి దేవాని పాదము పొందనాలు తండ్రి స్థుతులు స్తోత్రం ఉన్నాయనే నుంచి కాపాడినందుకు నీకు ఎంతో పొందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో ఉన్నాయని వేస్తాయి ప్రభావాసయ్యా ఈ దున్ను చూడలేక ఎంతో ప్రభావం విధంగా ప్రార్థనలు విన్నపములు మీకు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా తెలుపుల ప్రశ్న పత్రిక నాలుగో ఉద్యమంలో ఉంటుంది నేను ఇస్తే ప్రభా వాళ్ళ తండ్రి ప్రభా భిక్ష కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా కుటుంబ సమస్యలు నేనేస్తే ప్రభా మీ చేక తండ్రి ప్రభా తాగుడు నుంచి మానుకోలే తండ్రి ఏ సుక్రీస్తున్న మనలు అని ఇంకోసారి ఇంకా తాగకుండా సహాయం తెచ్చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా తాగుడు దురాత్మను వెళ్ళిపోమని ఏసుకృష్ణ ఆజ్ఞాపిస్తున్నాం అదేవిధంగా ప్రభా సురేష్ బ్రదర్ నేనే ఎమర్జెన్సీ వార్డు లో ఉన్నారు తండ్రి ప్రభా మీరు సహాయం దించేమని కోరుకుంటున్నాం తండ్రి నానే ఎసే ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా మీరు ముట్టి తాకి స్వస్థపరించండి ప్రభా ఆ బిడ్డని ఒక సాక్షిగా వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎసయ్యా మరి ఆ ప్రభా ఆత్మను మీకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా దుష్టుడు ముట్టనికి వీళ్ళే తండ్రి ప్రభా నేనే ప్రభా మరి ప్రార్థన కాడికి వచ్చిందండి ప్రభా ఆ ఆత్మ నీది తండ్రి నేనే వేసే అదేవిధంగా ప్రభా మరి మనజ్ బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం రన్నిక సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇద్దరు నయన ప్రభా మన కుటుంబ జీవితం కోసం నీకు కొందనాలు తండ్రి ప్రభా మరి దివించి ఆశ్వదించండి మంచి ఆరోగ్యం దండి సిస్టర్ చేసే పనుల్లో మీరు తోడు నీడుగా ఉన్నామని కోరుకుంటున్నాం తండ్రి నేనేసే ప్రభా అదేవిధంగా ప్రభా వాళ్ళ సేవ జీవితాన్ని మీరు ముద్రించి పెట్టమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు ఇంటి అగ్ని కంచ వేయని నిన్ను నమ్ముకున్న బిడ్డలు తండ్రి ప్రభా ఎస్ మీ మీ దూతులను కాపుదాలు పెట్టిమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ఎస్సే బెన్ని బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దయచేసినందుకు నీకు వందల తండ్రి ప్రభా మరి నాయన ఎస్ఏ ప్రభావ తను కూడా హాస్పిటల్ ఉంటున్నాగా నాయన ఎస్సే ప్రభా మీరు సహాయం దేయించండి మంచి ఆరోగ్యం తెచ్చండి త్వరగా కోరుకున్నందుకు నీకు వందల తండ్రి ప్రభా ఇదొక గొప్ప సాక్ష్యం తండ్రి నాయన ప్రభా ప్రార్థనలు విని నాయన ఎస్ఏ ప్రభా మీకు జవాబులు ఇచ్చినందుకు నీకు వందల తండ్రి ప్రభా ఎస్య్యా ఇదే ప్రభు వాలు విశ్వసించి నేనేస్తా ప్రభా ఇతరులకు సాక్షులుగా ఉండే సాయం తెచ్చాను ప్రభా తెలుసుకొని వాళ్ళు కూడా మీరే నిజమైన తెలుసుకొని ప్రభా వేరే వాళ్ళకు సువార్థ ప్రకటించము ప్రకటించి మంచి మార్గాన్ని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి కేబీపీఎం లో ప్రతి ఒక్క ప్రదర్శిస్తాను ముట్టి స్వస్థపరించండి వాళ్ళు చేసే మీరు తోడు నిండుగా ఉండండి ప్రభా ఎస్ అయ్యా మరి ప్రభా ఎటువంటి నన్ను ఇబ్బందులకు గురి కాకుండా సాయం తెచ్చాను ప్రభా ఈ దూతలను కాపుదలో పెట్టమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా చెప్పి మనజు మనజు బదు వాక్యం చెప్పినారు తండ్రి ప్రభా కుటుంబాన్ని దీవించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ ఆ వాక్యం ప్రతి ఒక్కరు జీవితంలో నెరవేటకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము విని నేనేస్తే వెళ్ళిపోకుండా అది పాటించే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తేనే ప్రభావ ఏదైనా వస్తుంది ప్రభా వాక్యం కూడా మనం దినదినం ప్రాక్టీస్ చేయటకు ప్రార్థనలు కూడా మేము దినదినం ప్రాక్టీస్ చేసేటప్పుకు నేనేస్తే ఇతరులను తీసుకొచ్చేటప్పుడు మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరియు ఆన్లైన్ లో ప్రతి ఒక్క రుదశిష్టరు దీవించి ఆస్వాదించమని ఈ యొక్క ప్రాధాన్య కప్పగిస్తూ ఏసు క్రీస్తు నమ్మంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం మధ్య కావసిస్తారు చేయండి కావ్యసిస్తారు ఉన్నారా ప్రారంభించడానికి సూత్రం మైన పరశుద్ధం నిర్మల రాజా కృపగల దేవ మహాను కూడా ఆలోచనకర్త అధ్యయనకరణ అన్నముల వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందులైనాభ ఈ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆయన పొద్దున్ను హృదయం ధర కంటి ధర చూపు ధర నడుక ధర క్రియలు ధర తప్పుంటే క్షమించి మా పాపాలని క్షమించి మాలో ప్రతి ఒక్క ఆకరణ ఈ స్కాయకులను ప్రతి కుటుంబానికి రాసు ఇద్దరు బ్రదర్లు ముట్టండి సంపూర్ణ విడుదల దండి డాక్టర్ల కన్నా మీరు పరమవర్తి దేవానికి గాయపన్న స్వంత ముట్టి సంపూర్ణ విడుదల దేవుడు కుట్టేది రామచంద్ర బ్రదర్ ముట్టపరిచి దేవ జాబ్లు దేవ ప్రతి బిడన్ దీవించి ఆశ్చర్య మీరే సహాయం జరిగింది కొందనైనాసుప్రభ ఇంకో బ్రదలను తాము చూడదల పొందల కుటుంబాన్ని సేవలు ముద్రించుదే ప్రతి కుటుంబానికి గ్యాప్ తీసుకున్నాయని మీరే ఆత్మకార్యం జరిగించదేవా మీరే సమస్తం సాధ్యపచ్చే దేవుడు తండ్రి మీరే సహాయించని గొప్ప వనరస్ జరిగించి దేవాల ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి ముఖ్యంగా కుటుంబ వరకు మన సోదన ముగ్గురు దీవించు ఆశించేటు రావాన ప్రతి ఒక్కరు నేను కుట్టిన ఆత్మకార్యం చెరిగించు దయ్యం కాళీపాలు ప్రతి పాపాలు క్షమించి దేవని నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకున్నాయన తన కాళ్ళను ప్రతిసిన దేవని గాయపన్న సొంత ముట్టి సంపూర్ణ విడుదల చేసింది వెనుకనే సాక్షిని కుటుంబం తని బలపక్షించి ఆశ్రంచి సమస్త మహిమ గణతని నామే ప్రజలు అన్న రవిచల్ల బ్రదర్ ప్రాధాన్య ప్రజలు రవిచెల్ల బ్రదర్ వెల్గొడు చేసి ఆశీర్వాదం ఇస్తాడు మనకు వందనాలు ప్రభా దయామయుడ కరుణామయుడ కాపాడు తండ్రి అందరినీ ప్రభా మందిరాల మీద అరాజకీయాలు జరుగుతున్నాయి ప్రభా మీరు మీ దృష్టి మందిరాల మీద పెట్టి దైవ మీద పెట్టి పాపాత్ముల్ని అందరికీ మంచి మనసు ఇచ్చి అందరినీ కాపాడు ప్రభా మందిరాల మీద చాలా అరాజకీయాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా మీ దృష్టి పెట్టండి ప్రభా అలాగే ఈ సేవకులు అందరికీ హాస్పిటల్లో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని సేవకులను అందరినీ ఆరోగ్యంగా సంపూర్ణంగా కాపాడండి ప్రభా అంత మీ దయ ప్రభా అందరినీ కాపాడండి ప్రభు ఆమె థ్యాంక్ యూ ప్రాధాన్యం చేసి ఆశీర్వాదం చూ సుప్రభా నాలు బ్రదల కుటుంబం నుంచి ప్రభావా మంత్రాల నుంచి దయ్యం నుంచి విడుదల పొందారా తాకుల నుంచి విడుదల పొందారా చీకటి దయ్యమా దురాత్మ విడు గద్దేవా కుటుంబం పాపం శ్రమించండి నా దీవా నీకు తెలుసుకోవాలా అలరిగా నా దివా కుటుంబం మీద వెలుగు ప్రకాశ జీవం ప్రకాశం నా దీవానికి మీదే సహాయం చేయండి ఇంకొక తాకండి నా దేవాన కోమలో ఉన్నట్టు ఎస్ ప్రభా అలరిగా లాజర్ నీ వాకు ధర బయట తీసుకొచ్చినావు నీ వాకు అంటే నీ నీ వాకులు స్వస్థ ఆ సంబంధమైన వాకులు ప్రభ పంపించి ఆయన నెరలో ఆత్మ జీవంలో పోసి స్వస్థపరిచి ఆ కుమ నుంచి బయట అలా సైతం సిగ్గుగలగాల యశ్వ్రభ చీకటి ఓడిపోవాలా ఆయన జీవితంలో వెలుగు రావాలా జీవం రావాలా మీరు బాబుకు విడుదలండి ఇంకో బాబు ఉండండి ఆయన స్వస్థపతిని ఆయన కావు నుంచి విడిపించండి చేసిన పాపం చెమించి రక్తం కలిగి ఆత్మ జీవం శరం మీరు కలిగి పరిధిపరిచి కట్టి నాది ఏమో వాకు పంపించి బాగు చేయండి యశ్వ్రభ వాళ్ళేమో నిక్షతం చేసాం యశ్వ్రభా పడిన ఆ సభ నుంచి బయట తీసుకెళ్ళాలి కారణం చేయండి మంజులస్ల ముట్టి తాకి ధైర్యపరిచి బలపరిచి తన భర్త భార్య భర్తను ప్రేమ కలిగించి మీకు కల్పించమని ప్రార్థిస్తున్నాం అనదీగా నా దేవ రక్షణ పొందిన బిడ్డ లేసవ ప్రభా దుస్తులు ఏదో ప్రాన్ చేస్తున్నాం దాని ప్రాంతం తారమర వెలుగు ప్రకాశం చేయండి మళ్ళా సమాధానం పడాలా ఐక్యత ఉండాలా ముందు సేవ చేయాలా వాళ్ళ కుటుంబ అక్కడ సేవ చేయగల అనేక రక్షణ పొందాలా నా దేవాన్ని స్కృతం చేస్తున్నాం అనలిగ వైశవ ప్రభావ అడిపించండి వేశప్రభ నా దివ రామచంద్ర మృతం తాకండి క్యాన్సర్ నుంచి విడిపించండి రేసప్రభ నా దీవానికి స్తోతం ఈ అవకాశం అద్భుతంగా ఉన్న రేసు ప్రభ చెప్పిన సుప్రభ అవున సుప్రభ పరిస్థితి గాయంలో సాధ్యం ఉంది అలాగే ఎక్కడ ఉంది క్యాన్సర్ వేసు ప్రభా జీవం పోషించి అలాగే మీ స్వస్థ నా దీవానికి స్తోతం చేసాం మీది కాని ఇంకా చిన్నో ఉంటే స్వస్థ పరిచయాన్ని అలరిగే నా దీవాన్ని ఎంకోమట్టి జ్ఞానం తెలియచేయని అక్కడ ఒక కుట్లు పూర్తిగా నొప్పి ఎస్నాలు పోవాలా వాక్యం లేదు కదా జ్ఞానం తెలియజేయని స్వస్థ ఈ లోకల్ తొలగించి చీకటి గానం తొలగించి పరిశుద్ధ జ్ఞానం పరిశుద్ధ ఆత్మతో నింపి బలంతో నింపి మోకాలుతో సపరిచి సైతాన్ని బంధించని నా దేన్ని చిత్తాన్ని ప్లాన్ నెరవేర్చుకోండి ఏపీఎం ఎంతో భరోసేతంగా ఉండరు కుటుంబం తాకండి కుటుంబంలో మీ పరిశుద్ధ ఆత్మకు మీ శాంతి సమాధాన కుటుంబ కుటుంబం సేవలు చేయాలి చిన్నపిల్లలకి మీ సేవలు చేయాల సుప్రభ నా దీవానికి శాతం సురాజు వారికి డ్యూటీ వస్తాం సహాయం చేసి సైతాన్ని బంధించని గురువు పది ముట్టని తాకండి డ్యూటీ నా దీవానికి శోతం అలాగే నా దీవానికి శోతం అలాది చింతా మొత్తం మీ మీద సుప్రభ మీస్తం తోగించి ఎక్కడుంది దానిలో గొప్ప కార్యం చేసి అలాగే దానిలో విజయం చేసి తిరిగి పర్వాల జ్ఞానంలో వారు సాక్ష్యం చెప్తాను సాయం చేసి కుటుంబ కుటుంబ సేవలు వాడుకోవని వేస్తున్నప్పుడు అసలు మన ప్రభు నేసు ప్రభు కృపా ఎల్లప్పుడు సదాకాలం చెప్పే మనందరికీ సదాకాలం తోడు కాక అమీన్ బ్రదర్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోనా అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ ఆడుతుంది ప్రైజ్ లో